నమ్ముదేవాతటి ఉన్నాడు ఇంకేంటి చూపించి ఈ రోజు తండ్రి మాకు ఇష్టం వెళ్ళవా మాకు ఇచ్చిన జీవం బట్టి ఉన్నాడు అని కూడా మా జీవం లోకంలో మీరు ఉద్దేశము తండ్రి నేను నిన్ను చూపించి కనపరిచి అయ్యా తండ్రి ఇంకను తండ్రి నేను నీ కొరకే మేము మా జీవితం ఈ లోపంలో పొడిగించినందుకెంతో ఉన్నాడు అదే కానీ నేను ఆరాధించుకుని ఆడుతూ తండ్రి మతం చేయండి ఆశీర్వాదకరంగా చేయండి నీ వాక్యం ద్వారా తండ్రి నేను బడి ఆరాధించి ప్రార్థించడానికి కృపదించేయండి తండ్రి ఇంతేకాదు ప్రభాతం ఆయన ప్రభాతన్ని పాఠం ద్వారా ప్రభావన్ని ఆరాధించే వారికి చేయమని సాధిస్తూ కుట్టించే వారికి చేయమని ప్రార్థిస్తూ మా సమయంతో దీవెంతంగా ఆశీర్వదకరంగా చేయమని ఏసుకో పెట్టాము భవనంతో వేడుకుంటున్నాం తండ్రి రాధనకు నీవేయోగ్యుడవయ్యా నా శ్రుతిపాత్రుడా నాయతయ్యా నీ వాక్యమే నా పరవశము నా వాక్యమేనాత్మకు ఆర పాక్యమే నా పాదములకు దీపము నాకు పాత్రుడా నాయసయ్యా నీ కృపే నాశ్రయము నీ కృపయే నాకు అభిషేకము నీ కృపయే నా జీవన రము కృపయే నా జీవన ఆదారము నాతి పాత్రుడాయ్యాతుడవయా నాతి పాత్రుడాయ్యా नी सौधार्यम यरुशलेम नी परिपूर्णतासि योनो शिखरम नी परिपूर्णतासि योनो शिखरम नी परिपूर्णता नजीवतदम्यम పాత్రుడా నాయక నారాడవయ్యా నాస్తి పాత్రుడా నాయక వందనాలండి టుడే ఈ స్టార్ట్ ఎవ్రీబడీగా చూసి మన ప్రార్థనలో ఒక భాగం కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మా గొప్ప దేవ నిత్యుండక తండ్రి సమాధాన కర్త ఒక దేవ మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడ నిత్య నివాసి కన్నుడు మారని మార్పు చెందిన మా గొప్ప దేవ దయా దాక్షణ్య పూర్ణుడా కరుణాకటాక్షములు చూపించే మా తండ్రి దయామయుడ కరుణామయుడ మా సమస్తమైన మా గొప్పదేవ నాయన మీ యొక్క అతి పరిశుద్ధమైన పాదముల చింతకు కృపా సింహాసనం ఎదుకు నాయన మరీ ఒకసారి మీ ప్రియకుమారు మా ప్రభులైన ఏసుకరిస్తు నామన తండ్రి పూజిస్తూ చర్చిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ సన్నతిస్తూ తండ్రి మీ పాదముల చింతకు వస్తున్నాం నాయన మా తండ్రి ఆ దేవుడవు ఆ సృష్టికర్తవు మా రక్షణకర్తవు మా విమోచనకర్త మీకు స్తోతులు మా తండ్రి ఆయన ఈ మానవుని ఎడద మీరు కలిగిన గొప్ప ఉద్దేశాల సంకల్పాలను బట్టి మీకు వేలాది స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మీరు ప్రారంభించినంత గొప్ప ఆత్మీయ కార్యం బట్టి స్తోత్రం మా దేవా మమ్మల్ని ఆయన నుండి పాపం నుండి శాపం నుండి విమోచించిన విధానంకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం ముఖ్యంగా ప్రభా నా జీవితంలో మీరు చేసిన గొప్ప రక్షణ కార్యమును బట్టి స్తోత్రం నా తండ్రి ప్రభుత్వం పనికిరానటువంటి వాడను అజ్ఞానులను అవి తండ్రి అందకారంలో మిమ్మల్ని ఎరిగిన స్థితిలో లోకము కొరకే శరీరం కొరకే జీవిస్తున్నాను నాయనా మీ యొక్క ప్రభా ద సంకల్పం చొప్పున నిత్య సంకల్పం చొప్పున తండ్రి నన్ను వీదకి వెంటాటి రక్షించిన విధానం కై అదే వామి స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను నా యొక్క ప్రతి పాపము క్షమించారు నాయన స్తోత్రంలో నా మీద ఉన్న శాపములు తీసివేశారు తండ్రి స్తోత్రంలో అందకము నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించారు మరణం నుండి జీవంలోకి నన్ను నడిపించారు పాతాళం నుండి లేపి తండ్రి నాయన ఈ ప్రియ కుమారులతో పాటు నన్ను కూడా లేపి సింహాష్టమిలో కూర్చోపెట్టారు నాయన ఇంత గొప్ప దేవుడవు నాయన ఇంత గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యము చేసిన దేవుడవు తండ్రి ఈ నరునిలో నాలుగు ప్రభు మీరు చేసిన ఈ కార్యములకు నేనేం చెల్లించగలను ప్రభా నాయన తండ్రి అనుదినము ప్రభా నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ అనేక ఇబ్బందులు ఇరుకులు శ్రమలు కష్టాలు నష్టాలు వాటన్నిట్లో నాయన తోడుగా ఉంటు. ప్రభా నన్ను బలపరుస్తూ కృంగినప్పుడు లేపుతూ నడిపిస్తున్నందుకు వస్తువులు స్తోత్రం చెల్లించుకుంటున్నారు నా దేవుడు ప్రభా నాయన ఎంత గొప్ప దేవుడు ఎంత దయా కలిగిన ఎంత కృపా కలిగినవాడు సర్వ కృపాన్ని తండ్రి ప్రభా నాయన తండ్రి మీరు చేస్తున్న ఎంత గొప్ప కార్యం బట్టి మేలు బట్టి పెద్ద ప్రభా మీ యొక్క కార్యము నేను పరిశోధింప జాలను తండ్రి మీ కార్యము నా జ్ఞానముకు మించినవి ప్రభా నాయన మీ కార్యం తండ్రి అవి అద్భుతం ప్రభ అవి ఆశ్చర్యకరం నాయన మీకు స్తోత్ర స్తోత్రం నా ప్రభ తండ్రి నా నిత్య సహవాసాన్ని కోరిన దేవుడు తండ్రి నాయన నా దేవ నా తండ్రి ప్రభా నన్ను తండ్రి మీ కొరకు ప్రత్యేకపరుచుకున్న దేవుడు తండ్రి మీకు స్తోత్రము భూమికి పునాది వేయబడక నా తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపే నన్ను మీ కొరకు ప్రత్యేకపరచుకున్న తండ్రి స్తోత్రం నాయన నేను పిండముగా ఉండగానే మీ కన్నులు నన్ను చూచాయి తండ్రి మీకు స్థుత స్తోత్రం నా దేవ నా తండ్రి ప్రభా ఎన్నడూ విడువని ఎడబ ఆయన దేవుడు ప్రభా నాయన ప్రభ నేను ప్రభా మిమ్మను విడిచినాను అనేక సార్లు ప్రభ మిమ్మలను నాయన తండ్రి అనేక సార్లు మిమ్మల్ని తృణీకరించినాను ప్రభా నన్ను తండ్రి నా చేయి పట్టుకుని నడిపిస్తూ వస్తున్నాను నాయన గాడంధకారపు లోయలో నేను సంచరించిన ప్రభావ ఏ అపాయనముకోయపడి నేను చెప్పిన మాట ప్రభా నా గొప్ప కాపరిగా నాయన మంచి ప్రదేశానికి ప్రభావం పచ్చి చూడడం నడిపించే దేవుడు తండ్రి మీకు స్థుతుల స్తోత్రాన్ని చల్లించుకుంటున్నాను ప్రభా ఏ అపాయం చెప్పారు ప్రభా మీకు స్తోత్రం తండ్రి నీ వాగ్దానాలు తండ్రి నా జీవితంలో నెరవేరుస్తున్న విధానము కై స్థుత్ర స్తోత్రం ప్రభా వాగ్దానం చేసే దేవుడు దాన్ని నెరవేర్చే దేవుడు తండ్రి మీకు స్థుతి మాట తప్పని దేవుడవునైనా మీకు స్థుత పుస్తత్తులు చెల్లించుకుంటున్నాను ప్రభా కేవలం కృప ద్వారా నన్ను రక్షించారు ప్రభా ఎంత గొప్ప కృపనయన మీ కృప మహదేశ్వరని బట్టి తండ్రి మీకు స్థుత పుస్తత్వం నా దేవ ఇది నా నీతి కాదు ప్రభా నా పరిశుద్ధత కాదు తండ్రి నా క్రియలు కాదు ప్రభా నా జ్ఞానం కాదు తండ్రి ఇది కేవలం అయినా మీ కార్యం ఇది కేవలం మీ కృపనయన మీకు చెల్లించుకుంటున్నాను నా నా తండ్రి ప్రభా నా యొక్క ఈ జీవిత యాత్రలో ఈ లోక యాత్రలో ప్రభా నాయన నన్ను తండ్రి అనేక ప్రభా మీ పరీక్షలు గుండా తీసుకువెళ్తూ నన్ను గట్టిపరుస్తున్న విధానంకై నా విశ్వాసాన్ని పరీక్ష విధానం కైస్తుతం స్థుతం చూపించుకుంటున్నాను ప్రభా నాయన తండ్రి నాయన ప్రభా మీరు సువర్ణం శుద్ధి చేసేసినట్లు నాయన ప్రభ వెండిని శుద్ధీకరించినట్లు ఏంటి అగ్ని కొలింలు వేసి నన్ను పరీక్షించిన విధానం కై నా తండ్రి నా దేవ నా ప్రభా నాయన పతనాలన్నీ ఒప్పుకుంటున్నాను ప్రభా నా యొక్క ప్రభాయన మీకు మీకు ప్రభా అనేక సార్లు మీ సేవలో మీ పరిచయలో ప్రభా నిర్లక్ష్యము ప్రభా సోమరితనంగా ఉన్న ప్రభా నన్ను లేక తిరిగి నాయన బలపరిచి వాడుకున్నగా అనుభవిస్తూ తండ్రి ఆయన నా జీవితాల్లో ప్రభా మీరు నా జీవితంలో చేసిన ఇన్ని మేళను బట్టి ఇన్ని ఉపకారాలను బట్టి నాయన మీరు నాకు ఎంతో ఎంతో ప్రభా ఆశుర్గముగా కోటగా నా బండగా నా శైలముగా ప్రభా తండ్రి ఈ యొక్క యాత్రలో తండ్రి అగ్ని స్థంభంగా ఎత్తుకుని ఈ నా కొద్ది స్థుతి ఆరాధన నా ప్రభును నా రక్షకుడైన ఏసుకరిస్తున్నాను తండ్రి సర్వసృష్టికి ఆధారభూతలు సర్వలు జరిగించే దేవస్తోత్రములు సత్యదేవ్ సర్వభూమికి మహారాజు అయిన దేవస్తోత్రములు యథార్థ విధులను రక్షించే దేవస్తోత్రములు యహోవా ఈ న్యాయదీయులు సత్యమైనవి అయ్యన్నటికి వారణి మాత్రం నిలు యుద్ధములు కడ్గబలం నుండి తప్పించే దేవ స్తోత్రములు కూపలు బట్టి రక్షించే దేవస్తోత్రములు అలంకరించి నా ప్రార్థన అంగీకరించి దేవస్తోత్రములు కొత్త నిబంధన చేసిన దేవస్తోత్రములు అలంకరించే దేవస్తోత్రములు కరీనబల నుండి నుండి తప్పించే దేవస్తోత్రములు అందులో మరొకటగా విశాల మందు ఉత్తరించే దేవస్తోత్రములు ఉన్నవాడవు అను దేవస్తోత్రములు ఎత్తైన స్థలములో ఉన్న మమ్మల్ని ఎల్లప్పుడూ కోపించి అదేవిధంగా ఉన్న స్థలం నుండి చేయి చాటి పట్టుకున్న దేవస్లు ఈ రీతిలో మొత్తం కనుకరించి ఈ దయాస్థము ఒక రాజమార్గంలో మొత్తం మా కుటుంబంలో మీరు చేసిన నేలని బట్టి ఉపకరణను బట్టి భద్రత మీకుందనాలు మాత్రం గడిచిన సంవత్సరం అంతా మీకు ఆపదని బట్టి మీకు వందనాలు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ప్రేమ రాగాలను బట్టి మీకు వందనాలు మొత్తం చేతిని బట్టి వందాన్ని పనికరించినావు కాపాడినావు పరిమించినాము పొందినాడు మొత్తానికి మా జీవితాలలో ఎన్నో విధమైనటువంటి ఆపదలను రక్షించినావు దేవతలు చెందిస్తున్నాము మొత్తానికి మీరే మన దగ్గర విడుతూ ఉంటున్నారు సమస్య తిరిగి మొత్తాన్ని ఆ మా అక్కడలో మీరు మొత్తానికి అనుగిన ఆహారాన్ని దయచేస్తున్న దేవాలయ ఈ రీతిలో మనము ప్రార్థించేటప్పుడు హృదయాలలో మొక్కడి ఈ యొక్క చర్యను అట్లాంటి సహవాసం విశ్వాసం ఇచ్చినటువంటి ఐక్య కుటుంబంగా చేసి కథ చేసి ప్రార్థించటకు ఇచ్చినటువంటి చెంచున్నాం బాన్ని బట్టి చెల్లించాండి సమస్య కర్తనలు ఎల్లప్పుడూ మీకు చెల్లించే వారంగా మీ అందరు దయభక్తులు కలిగి జీవించే వారంగా మొత్తం కలిగి జీవించే వారంగా నడుస్తున్నాం మా తండ్రి మీ మహోన్నతమైనటువంటి చూపించున్నాం ఈ యొక్క పరిస్థితుల్లో చివరి కాలంలో ఉంటుండగా మా తాన్ని నడిపించను ఇంకా వాక్యం మర్మ తెలుసుకుంటూ అనేకలను మీరు బట్టి సమయాలు పరిచయం ఇంకా నడిపించను సహాయము అతి పనిచేయమని నమ్ముదేవాటింగ్ చేస్తున్నాను తండ్రి నేను కూడా నీకు కూడా ఆరాధించి కొన్ని ఆడుతూ అయ్యా తండ్రి నన్ను ప్రేమించి నా కొరికి ప్రాణపీఠం కొత్త దేవుడు పెట్టి నీకు ఇంత వందనాలు అయ్యా తండ్రి ఆయన రక్షకుడివి తండ్రి ఆయన నా జీవితంలో ఉన్న ప్రతి పాపంని ప్రభా నీ తక్కువంత కడిగిన గొప్ప దేవుడు అయినందుకు నీకు ఇంత వందాలకు ఇష్టపడ్డావు నన్ను కడగటానికి నీకు వందనాలు తండ్రి ఆయన ప్రభా తండ్రి నన్ను తోచి వేయలేదు ప్రభా నేను చదివైనప్పుడు తండ్రి ఆయన తోసివేయక ప్రభ తండ్రి ఆయన ఏ రీతిగా చదిపోయిన గురిని తండ్రి భుజాలను ఎత్తుకొని ప్రభ ఊరేకించడం అలాగే నన్ను ఊరేకించిన గొప్ప దేవుడు తండ్రి ఆయన నన్ను కనుక్కున్న దేవుడు అయినావు నేను మీద క్లీదుగా నువ్వు నన్ను తీసుకున్నాను ప్రభా తండ్రి నేనే నేను ఏర్పరచుకోలేదు నన్ను ఏర్పరచుకుని అవుతాం నీకు వందనాలు నీకు సూత్రులు తెలుస్తున్నాను తండ్రి నేను ఫలించాలని ఆశపడ్డవుతా అనేక సార్లు ఫలించలేదండ్రి నేను నాలో పనికి తీగలు తీసి ఒక దేవుడు నీకు తండ్రి నేను ఆ రీతిగా నన్ను దర్శించే నీకు వందనాలు నీ దుడ్డి దండం నన్ను ఆదరించింది ప్రభా తండ్రి నన్ను ప్రభా తండ్రి నేను జీవితంలో ఉన్నా తండ్రి నేను ప్రతి చిన్నదాన్ని ప్రభా తండ్రి నేను కడిగి విధానం బట్టి వందాలు ఈ చిన్నది కూడా ప్రభా తండ్రి నేను మత డాగు తండ్రి నన్ను ఉండకుండా ఉండాలని నేను ఆశపడిన గొప్ప దేవుడు ఎందుకు నీకు వందనాలు ఆ రీతిగా తండ్రి ముందు ఒక రోజు నిలబెడతామని ప్రభా తండ్రి నిన్న ప్రభా నాకు బహుమానం ఇచ్చి గొప్ప దేవుడు నీకు వందలు తెలుస్తున్నాను నాకు స్థలం స్థితి గొప్ప దేవుడు తండ్రి నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ కోరుకున్న గొప్ప దేవుడు నీకు వందనాలు స్కూతులు చెల్లిస్తున్నాను తండ్రి శ్రీ మాత్రం ప్రభాతం నన్ను ప్రభాతం నీతో పాటు శ్రీమాసం మీద కూర్చోపెట్టడానికి ఇష్టపడిన గొప్ప దేవుడు నీకు వంద జీవి జీవితం కలిగి ఉండాలని ఆశ్వాసం అనేక సార్లు వమ్ము చేశాను ప్రభావిని ఆశించాను ఆయనను ప్రభాతం నా మీద ప్రయాసపడే గొప్ప దేవుడు నా జీవితంలో కుమ్మరిపై ఉన్నవతండ్రీ నేనా నన్ను ప్రభాతండ్రి మలిసి తండ్రి నేను ప్రభాతం నీ రూపంలోకి ప్రభా మార్చుకోవటానికి ప్రభావ ప్రతి రోజు నువ్వు తండ్రి నా జీవితంలో చేస్తున్న ప్రయాసం బట్టి అయా నేను సూచించి కనిపించు తండ్రి నేను ప్రభావ తండ్రి ఇంత గొప్ప నిరీక్షణ ఇంత గొప్ప ప్రేమతో ప్రేమించిన దేవుడికి ప్రభావ ఇంత గొప్ప తండ్రి తండ్రి తోటి నన్ను నన్ను నింపిన నా ప్రభు రక్షకుడికి నేను ఏం యోగం ప్రభావం బుద్ధి ఆరాధన చేసుకో ప్రయత్నం చేస్తున్నాను తండ్రి స్తోత్రం ప్రభావం వదనాలు అయినా తండ్రి మీకు అయినా ప్రొబ్బా కాలం మీరు మనందరినీ సురక్షితంగా కాపాడు అర్జున కిలో పెట్టడానికి మీకు ఎంతో వదనాలు అయినా ప్రభావ దినానికి మీకు నూతనమైన కృపర్ సహాయం మాకు అనుగ్రహించి నడిపించని తొమ్మిది మీ సురక్షణ ప్రణాళిక మమ్మల్ని అందరినీ ఏర్పరచుకునేందుకు మీకు ఎంతో బలం ప్రభు మే మేమిచ్చి కూడా ఇక్కడ ఉన్నాను చెల్లించుకోలేం ప్రవ్వా మా జీవిత మిమ్మల్ని సృష్టిస్తాం మిమ్మల్ని స్మరిస్తాం మేము నీతి న్యాయాలను ప్రకటిస్తాం తవ్వ మీ యొక్క అనేక ప్రాంతాలలో మీకు రాజ్యం ఇతర కొరకు ప్రయాసపడతాం తవ్వా ఏదైనా తీర్మానించుకుంటున్నగా మా యొక్క తీర్మానాన్ని ఆమోదించండి ఆశ్రయించి నడిపించమని ప్రార్థిస్తున్నాం అమ్మాయి ముఖ్యంగా తవ్వ అనాది కాలం నుంచి ఒక ప్రభావ మీతో రక్షణ ప్రాణాలి కానీ ప్రభావ మీరు ఇతరులకి బయటపడుస్తూనే ఉన్నారని ఆయన మారి ఈ టైంలో ప్రభావ చీకటి కాలంలోనే ఉంటున్నాం ఏమి బిడ్డల ఆచారబద్ధమైన జీవితం నేను రెండు వేల సంవత్సరాల నుంచి తర్వాత క్రైస్తవులు ప్రభావ ఈ సత్యాన్ని బయటనే ప్రకటిస్తూ ఉన్నారు ఎన్ని సేవాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినాయి కానీ ప్రభావ అతిరోజు లేదు ప్రభావ మతపరమైన జీవితం పాతలిమైన కాలపు జీవితం మారింది ఆయన మీకు మనకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఎంత వదనాలు ప్రభావ ఈ యొక్క వాక్యాలను సత్యాన్ని గ్రహించుకు సహాయపడే నీకు ఎంత వదనాలు చీకటి దురాత్మకాల మీద మీరు మాకు అధికారం ఇచ్చిన ఇదిగో పాములని పిల్లలు తొక్కు తగ్గు నేను మీకు అధికారం ఇచ్చిన అన్నారు ఈ మహిళ మేము వాడాలా ప్రభావ సహాయపడమంతస్తున్నాం ప్రభావ ఇవన్నీ ఆత్మీయమైన చేయాలని మీరు మాకు అనేక పర్యాలు ఇస్తూనే ఉన్నారు పాముల వంటి మనుషులు తనుమని లేక పేల వంటి మనుషులు మా మధ్యలోనే ఉంటున్నారు కానీ ప్రభావ అవును ప్రభుత్వండి మరి ఏ రీతిగా వారితో మేము సంభాషించాలా ఏ రీతిగా వాళ్ళతో మేము మాట్లాడాలా ఏ రీతిగా ప్రభు వారి మధ్యలో చిక్కబడ్డ తనుమని గొప్ప జనం మతపరమైన క్రైస్తవ జీవితం సగం సత్యం సగం అబద్ధంలో ఉందినైనా మీరు తీసుకొని మీరు మాకు భయపడుతుంది మీకు ఎంతో మననాలు చండి మీకు జ్ఞానాన్ని మీరు మతి ఇచ్చినారు ప్రభు మీకు వననాలు అది వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడింది అన్నారు నాయన దాన్ని బట్టి మీకు మననాలు వాటి సత్యాన్ని నేను గ్రహించి తీసే దాన్ని అమలుపరుచుకోవాలి ఏ రీతి దాన్ని ఎట్లా ప్రకటించాలి ముఖ్యంగా ప్రభావ ఈ ప్రేమ సిద్ధాంతం మీరు మా జ్ఞాపకం చేసిన తల్లి వర్లో చూపించింది ఆ ప్రేమ సిద్ధాంతాన్ని మీరు తీసుకొని ముందు పోలాగానే సహాయపడండి తండ్రి ప్రతి పరిస్థితుల్లో కాంప్రమైజ్ జాగ్రత్తగా జీవించాలనే సహాయపడండి మిమ్మల్ని శిక్షించలాగానే స్మరించలాగానే మిమ్మల్ని కనపరిచలాగానే మీ ప్రభావ మనిషిగా మనం సాధిస్తున్నాం ప్రతి విషయంలో మీరే శిక్షింపబడాలా మేము తగ్గింపబడాలా తండ్రి సహాయపడమని సాధిస్తున్నాం తండ్రి అవును ప్రభావ దేవుడి బిడ్డలందరూ ఆ రీతిగా జీవించట్టు మేము చేస్తున్నాం పాత నిలన కాలంలో దేవుని భక్తులందరూ ఆ రీతిగా జీవించినారు ప్రభావ అవును ప్రభావ సత్యం మీరు మాకు బయలుపరిస్తున్నారు ప్రభావ మా యొక్క వ్యక్తిగత గుర్తింపులక నామాన్ని మఠపరచాలని తేపడమంటే ఆదేశాం మీ నామాన్ని మేము స్థిరపరచాలి వేరే జలాల ప్రభావ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమంటూ ఆదేశాం అంటే మీ సమ్మె మమ్మల్ని ఏర్పరచుకున్నారండి ప్రాంతాల నుంచి రకరకాల కులాల నుంచి మఠాల నుంచి దాన్ని బట్టి మీకు ఎంతో ఒక ప్రవ్వ మళ్ళీ మీ యొక్క నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించాయి ప్రతి ప్రజలకి కుటుంబికుల అందరికీ ఆయొక్క నూతనమైన అభిషేకం అనుగ్రహించింది ఆయన ప్రకటించే బిడ్డలుగా తయారు చేయాలని అనుకుంటున్నది ఎందుకంటే మీరాకర భక్తి స్వరూప ఇతరంలో ఉన్నదని మేము గ్రహించగలుగుతున్నాం మీరాకర దియుద సమాప్తికి సూచనలు అన్ని నెరగడుతున్నాయి ఈ ప్రవ్వ ఆ యొక్క ఎన్నో వాడల కాలం మనుషులు ఏ రీతికున్నారో అలాగనే అందరు నైనా మనసుకు రాకపోయిన ఇల్లు పెళ్లి చేసుకొని ఎవరు గురి కలిగిన సమయంలో జలప్రదయం వచ్చి వారిని అందరినీ కొన్ని పోయినన్నారు అలాగనే ఉంది అంటున్నారు నాయన లో సౌదీ అరబియా ప్రాంతానికి పెట్టి ప్రవ్వా వచ్చిన దినానికి బయటికి మీరు చూపించినారు పిల్లలు ఏరికి ఉండే అలాగనే అన్నారు ప్రవా మంచి రావచ్చు నారు నాటుచ్చు అమ్ముచ్చు కొనుచు ఇండ్లు కట్టుచ్చు అన్నారు ఈ రోజు అవన్నీ సూచన నెరవేరుతున్నాయి కాబట్టి అవి మీరు మాకు చూపిస్తారు కళ్ళకి అటువంటి కళ్ళు అనుగ్రహించే తండ్రి మన ప్రభు అటువంటి చోటు అనుగరించదు మీకు వనాలి వీటిని వినగలుగుతున్నాను చూడగలుగుతున్న ప్రభుత్వ ఒకటి చూడలేని చెప్పి ఉంటున్నారు తండ్రి కని క్షమించమని ప్రార్థిన వాళ్ళకి క్షమించండి తండ్రి వారు వీటిని చూసి మనుషుల క్రితపట్టిన బిడ్డలుగా తయారు చేయమంటే నేను అమ్మాయి మీకు వననాలు ఏంటి ప్రభావ బైబుల్లోని ప్రతి వాగ్దానం మాదన్నారు నేను అబ్రామ్ ద్వారా మాకు అది అనుగ్రహించారన్నారు ప్రభుత్వ అబ్రామ్ సంతానంగా మార్చుకున్నారు కాబట్టి ఆ యొక్క వాగ్దానం మేము చేత పట్టుకుంటున్నాను కాంప్రమైజ్ కాకుండా ప్రభుత్వ వాటిని మేము మీ యొక్క మతమార్తమై వాడులాగా తయారు పడండి కెండ్రభా చీకటి కళలో మేము దేని విషయంలో మీ నీతి కథని ప్రకటించాలా అవున సిద్ధపరచం కాబట్టి మీ యొక్క సహాయం అనుగ్రహించండి నడిపి దయచేసి ఈ యొక్క ఆరణంతో మీరే ఆధిపత్యం పెంచండి మీ ద్వారా మిల్లాలి సిద్ధపరచడం సుప్రీస్తు నామం నాకు రాసిస్తున్నాం తండ్రి పరిశుద్ధడం మహోన్నతుడు సర్వోన్నత చేస్తే మీకు వందనాలు తెలుస్తారు మీకు మహిమ కార్యక్రమాలు అనేకలకు మాదిరిగా ఉంటాయి సహాయం చే కేవలం కృష్ణ బిడ్డలుగా మీద సహాయం చేస్తుండగా మీరు మేనత ఉండమని మీరు ఏమి మాట్లాడమని చాలా తక్కువ టైంలో ముగిస్తాం సార్ డిస్టర్బెన్స్ చాలా మంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ముగిస్తాను విషయ విషయ నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ఫీట్ పద్దెనిమిది పంతొమ్మిది వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకున్నప్పుడు ఇది నేను ఒక నూతన క్రియో చేసుకున్నాను ఇప్పుడే అది మొదలచును మీరు దాని ఆలోచన మన జీవితంలో దీన్ని అనువయించుకుంటే మునుపటివి చాలా జ్ఞాపకాలు మన జీవితంలో ఉంటాయి పూర్వకాల సంగతులు పూర్వకాల సంగతులు అంటే ఏదో బుక్లో హిస్టరీ అని కాదు మన జీవితంలో గడిచిన సమయమంతా పూర్వమే గడిచిన సమయమంతా మునుపటివే మన జీవితంలో ఎన్నో చిన్నప్పటి నుంచి చూసుకుంటే స్కూల్ జ్ఞాపకాలు కానీ సంతోషాలు మనం చేసిన ఎంజాయ్మెంట్ ప్రతి ఒక్కటి మన జీవితంలో గుర్తిస్తూనే కొన్ని సంతోషకరమైనవి ఉన్నాయి అలాగే కష్టపడ్డవి కూడా ఉన్నాయి వెంటనే మనం జ్ఞాపకం చేసుకుంటూ తరచుగా మన లైఫ్ ని కొనసాగిస్తూ అనేక ఏళ్లు గడుపుతూ ఉన్నాం కొంతమంది పెద్దవాళ్ళు ముతలైపోయి ఉండొచ్చు కొంతమంది నడి వయసు యవనంగా ఉండొచ్చు ఆ మునుపటి జ్ఞాపకాలలో కానీ కృష్ణప్రభు ఇక్కడ ఏమంటున్నారంటే కొన్ని జ్ఞాపకం చేసుకోవద్దు పూర్వకాలకు సంగతులను తలంచుకున్న కుడి ఎందుకు ప్రభు మి అది తలంచుకున్న కుడి అవి జ్ఞాపకం చేసుకోవద్దు అని ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను ఎప్పుడైతే మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోమో సార్ మన జీవితంలో అన్ని సంతోషాలే కదా అది జ్ఞాపకం చేసుకోవడం వల్ల తప్పేముంది కానీ మన జీవితంలో మనం హెల్ప్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి కదా లేదంటే మనం కూడా హెల్ప్ పొందుకునే జ్ఞాపకాలు తీపి గుర్తులు అనేక మధురమైన స్మృతులు ఎన్నో గొప్ప విషయాలు సండె స్కూల్ లైఫ్ నుంచి లేదంటే వాక్యం బోధించే దగ్గర ఏదో ఎవరైనా రక్షణ మారమనుకుందిన దగ్గర మనం ఎంతో సంతోషించుకుంటాం మన జీవితంలో ని ఇవి రెండు ఉన్నాయి అలాగే సేమ్ టైమ్ ఈ రెండో విషయం వచ్చేసి కష్టాలు అనుభవించారు చాలా మంది నిరుపేద స్థితిలో నుంచి పైకి వచ్చి ఇంకా స్కిల్ కొంతమంది నిరుపేద స్థితిలోనే ఉండొచ్చు కొంతమంది అనారోగ్యాలలో ఉండొచ్చు ఇవన్నీ మన సంగతులే మన మనకు సంభవించిన మన జీవితంలో మనం అనుభవించిన ఆగిపోట్లవే అది వాటిల్లో ఎన్నో శ్రమలు అది ఎవరికి తెలుస్తుంది అనుభవించిన వ్యక్తికి క్లియర్ తెలుస్తుంది ఆ వ్యక్తికి అరే నేను ఎటువంటి స్థితిలో ఉండినాను ఇప్పటికీ నేను ఏ స్థితిలో ఉన్నాను కానీ ఈ శ్రమలు అనుభవించిన వ్యక్తి కొందరైతే ఆ శ్రమలు పోగొట్టుకొని మంచి భవిష్యత్తు కలిగి కొంత మంచి స్థాయిలో ఉండిన వాళ్ళు ఉన్నారు సేమ్ టైం అదే స్థితిలో కొంతమంది సభలో నలిగిపోతూ ఎలాగైనా క్రీస్తుని లోకానికి పరిచయం చేయాలి కాబట్టి ఈ క్రమ తగినది కానీ ఓర్చుకుంటూ ఈ విధంగా మన జీవితంలో రెండు విధాలుగా ఉన్నాయి ఒకటేమో సంతోషం అనేది ఒకటేమో దుఃఖం ఈ రెండు మనం అనుభవిస్తూ ఈ స్థితికి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు అది ఎవరైనా సరే అయితే మూడో ఒక డేంజరస్ విషయం ఉన్నది అది దేవుడు జ్ఞాపకం చేసుకోవద్దు అని అంటున్నాడు అదేంటంటే ఇక్కడ అంటున్నాడు పంతొమ్మిదో అవసరంలో ఇదిగో నేను ఒక నూతన క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడే అది మొలకలు మీరు దానిని ఆలోచిస్తారా చూడండి ఇక్కడ ఒక విషయం మీ జీవితంలో ఇక్కడ మొలపింపజేస్తాను ఇప్పుడు మొలపింపజేస్తావు ప్రభు అని అంటే దాని గురించి ఆలోచించగలిగితే నీ చెవి ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే ఆయన ఒక మాట అంటున్నాడు ఆ పాట మరిచిపో ఇప్పుడు మేము కొత్త నూతన క్రియని జీవితంలో చేయగలుగుతాం ఏంటి వా పాట నా జీవితంలో అదే పిన్ పాపము ఆ పాపపు జీవితం కూడా మూడో మన జీవితంలో జరగబండి నేటి క్రైస్తవ జీవితంలో అందరూ మేము పాపం విడిచిపెట్టుకున్నాం రక్షణ పొందుకున్నాం బాధ్యత అనిపిస్తున్నాం పవిత్రంగా జీవిస్తున్నాం కానీ మనకు తెలియని మన తలంపులలో కొన్ని విషయాలు కొన్ని సంఘటనలు జరుగుతా ఉన్నాయి అవి ఏంటనంటే మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం కొన్ని విషయాలు అవి మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు భయంకరమైన పాపము కావచ్చు అవి మనల్ని గుర్తొచ్చినప్పుడు కొంతమందిని మనలో ఒకవేళ ఇలాంటి వారు ఉండవచ్చు ఏంటనంటే జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తూ ఉండవచ్చు అబ్బా ఆ రోజులు ఎంత బాగుంది ఆ పాపాన్ని గుర్తు చేసుకొని కొంతమంది అనుకోవచ్చు అది నేను చేయకుంటే బాగుండు నేను దానికి దూరంగా వెళ్ళిపోయింటే బాగుండు అసలు నా జీవితంలో ఆ మత్స్య అనేది లేకపోయింటే బాగుండు ఈ రెండు విషయాలలో గమనిస్తే దాన్ని చూసి సంతోషం ఆనందము మరలా పాపాన్ని తలంచుకుంటూ ఆ సంభ్రమంలో మునిగిపోతున్న వ్యక్తికి ఈ రోజు చెప్పాలనుకున్నది ఏంటంటే నిజమైన రక్తం లేదు ఎవరైతే టీ అని అసహించుకుంటున్నారో ఉదాహరణకి ఒక అశుద్ధం ఉంది దాన్ని కొట్టాం మనం మనం ఫస్ట్ ముక్కు మూసేసుకుంటాము తర్వాత ఎక్కడన్నా మట్టి గడ్డి ఏది కనపడితే దానికి రాసేస్తాం ఒకవేళ ఇంటికెళ్తే స్నానం చేసేంత వరకు ఆ చెప్పులు ఆ బూకులు మనం విడిచిపెట్టాం అదే విధంగా అది కడిగిన తర్వాత దాన్ని ఏ విధంగా అడుగుతామో తెలుసు ఇంకా మళ్ళా అది స్మెల్ రాకూడదు మళ్ళా అది నా గుర్తుకు రాకూడదు అదే విధంగా గుర్తుకు రాకుండా మన పాపాలని మనం కడుక్కోగల అదే దేవుడు అంటున్నాడు పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు నీ విషయం నేను మొనిపింపజేస్తాను ఆ నీటి ఉంటది పాపం తీస్తే పాపాన్ని కడిగేస్తాడు కానీ ఆ నీటి ఉంటది కదా అది పోదు దాన్ని కడుక్కోవాలా ఆ నీట్లో అతను పోవాలంటే నువ్వు ఒకవేళ పోయిందా లేదా నీకు ఈ దినమని తెలియాలనంటే నువ్వు అవి తలంచుకుంటున్నావా లేదా ఒకవేళ తలంచితే ఏ విధంగా తలస్తున్నావు ఉదాహరణకి దేవుడి దగ్గరకు మీరు ఒకవేళ ఈ రోజు కానీ మనలో ఉన్న మనమందరము ఒకవేళ అటువంటి తలంపులలో ఎవరైనా ఉంటే ప్రభు అని ఆయన దగ్గరికి ఆయన ఏ మన ఇంట్లో మనము చాయ్ కప్పు కింద జారి పడిపోయినప్పుడు అక్కడ ఛాయంతా కింద మనం డైరెక్ట్గా ఒక క్లాత్ తీసుకొచ్చి దాన్ని చూడిస్తే వచ్చే తర్వాత అన్ని ఈగలు అన్ని ముసురుకుంటాయి అక్కడ వాళ్ళు ఈగలంతా ఉంటుంది ఒక జిడ్డు జిడ్డు లాగా కానీ అదే సర్పేషన్ అడిగితే ఎలాగా ఉంటుంది అతను కనపడదు మరొక దేవుడు కూడా ఆ విధంగా కడుగుతాడు అది కూడా ఇంకా మనకు కనపడదు జ్ఞాపకం కూడా రాదు కాబట్టి మన మన జీవితంలో నూతన స్త్రీగా జరగాలని అంటే మెయిన్ క్రిస్టియానిటీ ఎక్కడ ఈ తలంపులతో కూడా పాపం చేస్తుంది అనంటే ఇదే ఇప్పుడు ఎవరు పాపం చేయరు ఎందుకనంటే దేవుణ్ణి పూర్తిగా ఎరిగినాం కానీ మన తలంపులలో ఒకవేళ అనితమైన కార్యాలు కానీ ఆ యొక్క పాపం ఆలోచనలు కానీ అది మనల్ని ఇంకా వెంటాడుతూ ఉన్నాయనంటే ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చి సరెండర్ మనలో చాలా మంది అనుకుంటారు ఇంకా నేను ఇంకా పరిపూర్ణత చేయలేను ఇంకా నాకు అవసరం లేదు ఇంకా నేను భక్తిగా జీర్ణిస్తున్నాను లేదంటే నేను ఒక పరిచర్యను ఏదో కల్పించుకొని ఉన్నాను కాబట్టి నాకు అవసరం లేదు కానే కాదు ముసలి వారు కూడా క్రైస్తవ జీవితంలో బిల్లు గ్రహం గారిని ఒక టీవీ ఇంటర్వ్యూ ఒక ఛానల్ లోక ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఒక మాట అన్నారు నేను చనిపోయినంత వరకు నాకు సెన్సేషన్స్ ఉంటాయి ఇంత గొప్ప విషయం అంత పెద్ద డెఫ్డు చెప్పడం కాబట్టి మన జీవితంలో ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళు క్రైస్తవులు కూడా మోహపు చుట్టూ చూస్తారు కానీ దేవుడు ఈ రోజు నా గురించి నువ్వు అది నా గురించి ఆ ఆపదాలు నా గురించి ఆ మోహపు చూపులు విడిచిపెడతావా నేను వస్తాను ఆ సినిమాలు కావచ్చు ఆ సీరియల్ కావచ్చు నువ్వు చూడలేదు చూడట్లేదు కానీ ఇంట్లో ఎవరన్నా చూస్తున్నారేమో నా గురించి మీరు విడిచిపెడతగలరా మీ కుటుంబంలో నేను ఉంటాను నా గురించి నేను మీ గురించి ఎన్నో చేశాను మీ జీవితంలో ఇంకొక నూతన క్రియేట్ చేయబోతున్నాను కాబట్టి మీ జీవితంలో ఇంకొక కార్యాలు ఉన్నాయి అన్నే వదిలిపెట్టుకోండి ఆ పూర్వపు సంగతులను మర్చుకోండి వాటిని జ్ఞాపకం చేసుకోకండి అని అంటారు ఇక్కడ రెండో చేతులు ఎదురు రాసిన పత్రిక రెండవ చేతులు మొదటి అధ్యాయము తొమ్మిదవచనం ఇవి ఎవనికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి వృద్ధివాడును వృద్దివాడును దూరభరిస్తూ లేని చూడండి ఇవి ఎవనికి లేకపోవనో వాడు తన పూర్వ పాపములకు పూర్వం అంటే మన జీవితంలో పాపమే ఉంది వాటికి శుద్ధి కలిగిలేదు వాటిని క్షమాపణ కోరాము అన్న వాటిని మనం తలంచుకోవడానికి వీళ్ళలేదు మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన లైఫ్ లేదు లేదంటే వాక్యము చదివే లైఫ్ లేదు మనం ఏ విధమైన స్థితిలో తెలియకపోతామంటే పూర్వమే మనల్ని కొడుస్తామంటాయి మనం నూతనంగా కొత్త పాపాలు ఏం చేయము కానీ మన చూపులు పాపం చేస్తాయి మన తలంపులు పాపం చేస్తాయి వాటిని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మన జీవితంలో నూతన క్రియ జరుగుతుంది ఏక్రీస్తు ప్రభు దగ్గరికి ఒకరోజు మనము వెళ్లాల్సి వస్తుంది ఆ వెళ్ళినప్పుడు ఏం ఏం తప్పు చేయలేదు ఏం పాపం చేయలేదు నేను కాకపోతే ఇంకెవరికి ఎవరంటారు ఆ తర్వాత పట్టణానికి ఆయన రెడ్ కార్పెట్ వేస్తాడా లేదా చాల్లాగా ఇస్తాడా దండేస్తాడా చైటెంట్ ఇస్తాడా ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో మనం కలిగి ఉన్నాం ఈ విధంగా నేను వెళ్ళిపోతాను అని కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం నిల్చుకుంటే ఆ ఎడం వైపు ఉన్న సంగతి ఏంటంటే దీన్ని పెద్ద చెప్తా ఉంటారు ఎడం వైపు ఉన్న గుంపు ప్రభా నేను మీ పేర అది చేయలేదా ఇది చేయలేదా ఇది గొప్ప కార్యాలు చేయలేదా అని ఎవరు చెప్పమని చెప్తున్నారని అంటే వీళ్ళ పాపాలకు శుద్ధి కలిగిన తెలుసుకోలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మేకలతో దేవుడు చెప్తాడు మీరెవరో నాకు తెలియదు సభ నీ పేరునే కదా మేము ఆ దయాన్ని వెళ్ళగొట్టి నీ పేరునే కదా అని అంటే లేదు లేదు మీరు చట్టమని చెప్పుకుంటున్నారు కానీ అక్కడ ఇంకో గుంపు వాళ్ళ గురించి ఏకృష్టి చెప్పమని చెప్తున్నాడు నేను ఆకలి వెంటనే మీరు నాకు ఆహారం పెట్టినారు దీన్ని అంటున్నారు ప్రభు నేను ఎప్పుడు చేస్తే ఎప్పుడు పెట్టామయా నేను తెరకాలంలో ఉంటుంది మీరు నాకు చూడడానికి వస్తున్నారు ఎప్పుడు ప్రభు మీరు తెరకాలలో ఉంటుంది మేము వచ్చింది కేసు క్రీస్తు నిన్ను గుర్తుపెట్టాలి కేసీఆర్ ఉందంటే మనందరికీ తెలుసు కేసీఆర్ కింద లేదు కానీ అక్కడ ప్రభు అదే అడుగుతారు నన్ను గుర్తుపెట్టావా అని మీరు ప్రభుని అడిగితే సరిపోదు మనం అడిగితే సరిపోదు కానీ మనల్ని ప్రభు గుర్తుపట్టాలి మన గురించి టెస్ట్ చెప్పాలి నా బిడ్డ అయినా ఆ విధంగా మన పూర్వ పాపాలని అంటే విషయాల్లో ఈ పంతొమ్మిది అభ్యాయం చూస్తే ఇది కూడా నేను ఒక క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడే అది మోలు మీరు దానిని ఆలోచింపరా చూడండి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అది ఏం ఆలోచించాలనేది మనం మాట్లాడుతున్నాము నూతన క్రియా నూతన క్రియ చేయిస్తున్నాను ఇప్పుడే అది మొదలుస్తున్నాడు చూడండి ఎప్పుడైతే మన రిపెంటెన్స్ కావచ్చు సానుషన్ కావచ్చు ఎప్పుడైతే ఒక బస్సు రాంగ్ రూట్ లో వెళ్తుందో ఏమంటే అతనికి బస్ డ్రైవర్కి ఎప్పుడు తెలుస్తుంది అంటే అరే రాంగ్ రూట్ లో వెళ్ళాను అని ఎవరైనా సమాచారం ఇచ్చినా లేకపోతే సిగ్నల్ చూపిస్తున్నా ఎమ్మంటే యూటర్ ఇస్తుంటాడు మళ్ళీ అక్కడ పోయి కొంచెం దూరం పోయి అక్కడ కాలక్షేపం చేసి ప్రభువారు రేపు నేను యూటర్న్ కొంచెం తీసుకుంటాను నాకు ఇంకా కొంచెం ఈ వేలు వస్తుంది ఇంకా అక్కడ నేను విడిచిపెట్టలేనివ్వని అని ఆ డ్రైవర్ చేయడు అదే విధంగా మనం ఎప్పుడైతే ఆ యూటర్న్ స్పాట్ లో తీసుకుంటామో అదే నిజమైన రక్షణ ఒక మళ్ళీ చెప్తే ఏమంటారు అంటే ట్రీ చేస్తే ఈ న్యూ ఇయర్ నుంచి ఖచ్చితంగా మేము తెచ్చుకోస్తాం రారు ఆలోపు వాళ్ళ భవిష్యత్ ఏమవుతుందో వారికి తెలియదు కానీ మన క్రైస్తవులు చాలా గొప్ప మాతాలు మాట్లాడతారు అయితే ప్రేరణ చేస్తాం కదా ఆయన వచ్చేస్తాడు అది ఇరుకు మార్గం కొద్ది మంది వెళ్తారు వీళ్ళకి చెప్పినా కూడా ఆ దేవుడు అంటున్నాడు పది ముందు ముత్యాలు ఏ ఒకటి రెండు సార్లు వేస్తాడు మూడోసారి వేస్తే అని ఆ ముత్యాలు వేస్ట్ మన మీద పడి కాబట్టి చాలా మంది కాబట్టి మనం మన స్థితి ముందుగా మాదిరికరకంగా ఉండాలి ప్రపంచమంతా మనల్ని చూస్తూ ఉంటుంది ఏ విధంగా వీళ్ళు క్రైస్తవుడు కదా ఖచ్చితంగా కనిపెడుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ రాలేదనంటే నువ్వు ఇంకా మాదిరిక రకంగా లేవు ఒకవేళ ఇంకా మనలో విడి పెట్టలేదు మనల్ని అన్నిడు అటాయించుకుంటున్నాడు అనంటే దేవునికి అవమానకరమైన జీవితం మనలో ఇంకా ఉండి ఆ అన్యుడు కారణం మన పొరుగువాడు మారకపోవడానికి కారణం కేవలం మన మాదిరితనమే మనం ఎప్పుడైతే దాన్ని సరిపెట్టుకుని మాదిరిక నిలబడతామో ఖచ్చితంగా వాడు మారతాడు మన దేవునికి అవమానం రాదు ఒకవేళ చెప్తున్నాను మనం ఈ స్థితిలో ఉండి ఇంకా ఒకవేళ పెద్ద తల పొరపాట్లు గొరవలు తప్పులు ఒకవేళ తాగేవాళ్ళు కానీ ఉంటే ఒకవేళ చెప్తున్నాను ఉంటే ఆ అన్ని చూసి మన దేవుణ్ణి ఎంత అవమానపరుస్తారు కాబట్టి మన జీవితంలో ఇటువంటి తలంపులకు చోటు చేయకుండా ఎవరు లేకపోవచ్చు కానీ వినేవారు ఎవరైనా సరే మన మాదిరి ఉండి ఆ దేవుణ్ణి మహిమ పరుస్తూ మన జీవితంలో నూతన క్రియ జరగాల ఆ దేవునికి మహిమ కరకంగా ఉండాలి క్రియ జరగడం అనంటే ఇంకొక ఆశలు కాదు ఈ లోక జీవితం కాదు నేను ఒకసారి మాట్లాడాను నిజమైన ఆశీర్వాదం అని అంటే పరలోక పట్టణంలో ఆ యొక్క మహాపట్టణంలో మన పేరు అక్కడ లిఖించబడడం నిజమైన ఆశీర్వాదం అక్కడ మనం కిరీటం పొందుకోవడం నిజమైన ఆశీర్వాదం అక్కడ మనం ఏకాయని చూడడం నిజమైన ఆశీర్వాదం ఈ లోకంలో ఉన్నవన్నీ ఒకరోజు నటించిపోతాయి ఈ లోక ఈ లోకంలో ఉన్న స్నేహితులందరూ వదిలిపెట్టబడతాం బంధువుల్ని వదిలిపెడతాం కానీ నిజంగా జీవిస్తే మాత్రం ఆ పరలోక పట్టణం ఒకసారి తలంచండి ఒక్కసారి తలొస్తే మన మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది అబ్బా నిజంగా నా కోసం క్రీస్ నేనాయని దెబ్బలు కొడితే నేనాయను ఉమ్మి వేస్తే నేనాయని నాకు వచ్చిన బూతులన్నీ మాట్లాడితే అనేక మార్లు బాహతంగా నేను వేస్తే మరల ప్రేమించడం ఏంటి మరల క్షమించడం ఏంటి దానికి పైగా నా గురించి సృష్టించాడా ఎంత అద్భుతం కాబట్టి మనం ఎప్పుడూ ధ్యానించుకుంటుండాలి అమ్మో నేను క్రైస్తవాన్ని నేను మాదిరిక ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ పనులు చేయకూడదు ఎంత కష్టం ఒకవేళ చనిపోయినా సరే కానీ నేను మాత్రం ఆ అబద్ధం ఆడము రెండు దినాల్లో మన ఇంటి పుట్టం వాళ్ళు క్రిస్టియన్స్ కారు కొన్నారు సెకండ్ హ్యాండ్ లో వాళ్ళ పైన వాళ్ళకి వీళ్ళకు పడదు అక్కడికి చెప్పిన అక్కడ ఎట్టి పర్సెంట్ మీరు వాళ్ళకి భయపడుతున్నారు కారు కొన్నామని కానీ అబద్ధం మాత్రం చెప్పకండి మనం ప్రేర్ చేసినాము వాళ్ళు కూడా మీ దగ్గర ఏం పెట్టుకోరు వద్దానంటే అసిస్టర్ మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ వచ్చి సార్ ఒక అబద్ధం ఆడేశాను ఏమైంది అని అంటే అని అడిగారు కొన్నాము అని చెప్పాను కానీ చర్చి వాళ్ళ దగ్గర కొన్నాను ఒక్క లక్ష్యం పెట్టాను మిగతాదంతా ఈఎంఐ ఇవన్నీ అబద్ధాలు తెప్పిస్తాయి అయితే నా దగ్గర వస్తుంది నేను ప్రభు దగ్గర వెళ్ళి క్షమాపణ కోరండి ప్రభు ఖచ్చితంగా క్షమిస్తాడు మనం అబద్ధాలు కూడా అడ్డానికి వీళ్ళదు నిలబడితే నిలబడాలి ఆ నీకు పోదనమాట అందుకే చాలా ప్రార్థన చేస్తారని అంటే నన్ను క్షమించు క్షమించు క్షమించు క్షమించు ప్రార్థన స్టార్ట్ చేస్తే క్షమించు అది మంచిదే క్షమాపణ కోరడం కానీ వాళ్ళలో ఏమన్నారు అంటే లేదు నిశ్చయత లేదు మీను ఎందుకు లేదు మళ్ళీ వాళ్ళ పద్దాలు ఆడతారు మళ్ళీ కోరుకుంటారు ఎవరైతే నిశ్చయత కలిగి ఉంటారో ఇంత నేను పాపం లేనయా నేను నా వల్ల కాదు ఆ పద్ద మారలేను ఆ మోహకు చూపుతూ లేను ఆ పాపనికి చోటు చేయను చోటు చేయను నా పిల్లల్ని కూడా నేను అక్కడ చూడలేను నేను వాళ్ళని పెంచే స్థితి అది వేరేగా ఉండాలి ఏదైనా ఎలాగైతే పెంచాడో నేనా స్థితిగా పెంచాలా ఆ విధంగా ఉంటది ఆ నీసుని కడుక్కోవాలి మనం ఆ నీసు అనేది పోదు ఎప్పుడైతే సరెండర్ అయ్యా ఏకి రక్తంతో మనం కడుగబడతామో ఆ నీసి పోతుంది కానీ మరలా నువ్వు తలంచుకుంటే మాత్రం అది పెద్ద పాయిజన్ కండి లైఫ్ లో ఎప్పటికీ అది నిలిచి ఆ పాపాన్ని కూడా మోసుకుంటూ వెళ్తావు ఆ పాపం వెళ్తా మరణించిన తర్వాత ఒకవేళ అదే పుట్టును కానీ లేకపోతే ఆ పాపాన్ని తలంచుకొని అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటే మరణించిన తర్వాత మీ కాలికి అది ఒక మూటలాగా చుట్టుకొని ఉంటుంది కలికి వెళ్తే అది మరలా నిన్నేం చేస్తారు వేసవి చెప్ప నాకు అవసరం లేదు నువ్వు నాకు అవసరం లేదని ఆయన చెప్పదు అని ఆ మూట ఆహా నా స్థానం ఈ పరలోకం కాదు నా స్థానం నరకం నేను అక్కడ పోతే కాలిపోవాలా అక్కడ పోయిన తర్వాత ప్రతి ఒక్కరేం చేస్తారు దేశం మీద ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేయరు ప్రయాస పడతా ఉంటారు వాళ్ళకెట్లా దాస్తలు చెప్పాలా వీళ్ళకెట్ల దాస్తలు చెప్పాలా వేసవి అయితే తన ఇట్లా సంబంధం ఉండదు వాళ్ళకేం చేయాలి వీళ్ళకేం చేయాలి లేకపోతే నన్ను పవిత్రంగా ఈ మనిషి కానీ ఏటైతే సమస్య సంబంధం లేకపోయేసరికి వాళ్ళు ఇక్కడ ప్రార్థన చేయక ఒకవేళ పాపంలో చనిపోతే మాత్రం నరకానికి వెళ్ళి అక్కడ ప్రతి క్షణం ప్రార్థనే ఏ టయా నన్ను కాపాడు ఏ టయా నన్ను అక్కడ ఆయన రక్తం పనిచే అక్కడ ఆయన అసలు నేను వైపు చూడాడు ఎందుకంటే నువ్వు తెలియ ఆయనని అనేక మార్లు వేసుకున్నావు అందుకే శిక్షలు ఏం చేశారు అదే మేమే తెలివి లేదంటే ప్రతిసారి ఆయన తెలివి ఈసారి మేమే వేసుకుంటాం మనం చక్కగా తమ పాప శరీరానికి తెలువ ఈరోజు మనం కూడా ఆ మాదిరిగా ఆ పాప మన పాపకు శరీరానికి మనం తెలుగు కొట్టబడితే ఆయన తెలుగు మనకు రాదు తెలుగు రెండు విషయాలు జరుగుతాయి తెలుగు మనం దిగలేము వెలికి చూడలేము మన జీవితంలో తెలుగు మనం కిందికి దిగము ఆ తెలువ దగ్గర నుంచి ఆ రోజు పాపపు లైఫ్లోకి మనం వెళ్ళము చూడమో వస్తుందంటే మనమే పది కిలోమీటర్ల దూరం పరిగెడతాం వద్దు వద్దు ఢిల్లీ మేము ఎక్కడ ఒకవేళ పడిపట్టనేమో ఎందుకు అవసరం ఈ ఒక రక్షణ లేక లేకొచ్చి పక్కాతాపం అనేది మన జీవితంలో ఆలోచిస్తే ఎక్కడో ఒకసారి వచ్చింటుంది మరల మరల ఊరికే వస్తుందా ఆ దుఃఖం వస్తుందా ఆ భారం కలుగుతుందా ఉన్న పక్కాతాపం ఉన్న రక్షణ అలాగే గట్టికి కాపాడుతుంటే నిందరహితంగా జీవించగలిగితే ఆయన అనుగ్రహిస్తాడంట కొందరికి ఇక్కడ లాస్ట్ చూసుకుందాము పదకొండవ క్షణంలో పేటకు రాసిన రెండో పత్రిక ఒకటం పదకొండవ క్షణంలో ఈ రీతి క్రియలు చేయవారైతే ఎప్పుడూ పెట్టిన్నారు చూడండి మనం కోరుకున్న ఇదే ఎప్పుడూ ఈ ఆలాదన మన ప్రభువును రక్తపడైన ఏ సృష్టి ముఖ్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను సమృద్ధిగా అనుగ్రహింపబడము ఎక్కడ పరలోక రాజ్యం చూడండి మనం పెట్టినప్పుడు ఉండాలి మనలో చాలా మంది గొప్ప వాళ్ళు ఉంటారు మహామహా మహానుభావులు ఉంటారు అందుకే ప్రభువు పరలోక ప్రార్థనలు ఈ విధంగా రాస్తారు మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్టు దాకా అంటే నెరవేరట్లేదు నెరవేరును దాకా ఇక్కడ మహానుభావులు ఉన్నారు కదా జరిగించట్లేదు కానీ చుట్టం పరలోకంలో జరుగుతుంది నరకంలో జరుగుతుంది కానీ ఈ యొక్క భూమిలో జరగట్లేదు మన ఉన్నారు కాబట్టి కానీ పరిస్థితికున్నాం ఈరోజు ఆయన గురించి అన్ని విడిచిపెట్టగలుగుతామా ఇంకా స్థిరంగా నిలబడగలుగుతామా ఇది రక్షణలకి వచ్చిన తర్వాత కూడా ఈ అవసరమే ఇది ఏమి రక్షణకి మెసేజ్ చెప్తున్నా అలానే కాదు రక్షణ వచ్చిన తర్వాత పడిపోయిన వాళ్ళ స్థితి ఉంది మొదటి ప్రేమ కోల్పోయిన వాళ్ళ ఆ పరలోక పట్టణానికి కొద్ది మందే చేరుతారు అది ఇరుపు ద్వారా దాన్ని తోసుకుంటూ వెళ్ళాలా మామూలుగా వెళ్తే సరిపోదు క్రమలో వస్తే ఆహ్వానించాలా కష్టం వస్తే ఆహ్వానించాలా నిందే టంగా రానాలా పాటలు పోరాలా ప్రార్థించాలా భారం కలిగి ఉండాలా అరేకం ఇంకొకటి చెప్పకపోతే భారం కలిగి మనం జీవించాలి అది మనం మాదిరితనం కాబట్టి దేవుడు కొన్ని విషయాలు ఆ జీవించాలని దేశం నామంలో చెప్పినారు ముఖ్యంగా మన గమనంలోకి తీసుకొచ్చినటువంటి విషయం మన జీవితంలో ఎంతవరకు అయితే ఆ పాత పురుషులు పాత కార్యం ఆ ధటించినటువంటి పాత విషయంలో మనం ఆనందించే వారంగా లేక ఆ విషయాల గురించి మనం అతిశయించే వారంగా లేక ఏ రకమైనటువంటి ఒక మంచి అభిప్రాయం కలిగిన వారంగా ఉంటే దాన్ని పెంటే సమాంగా ఎంచుకునే జీవితం దాన్ని మర్చిపోయే జీవితం లేకపోతే ఆ పాత పురుషుడు మన జీవితంలో ఉన్నట్లు నూతన కార్యం మన జీవితంలో జరగదని అదేవిధంగా మన జీవితాలు నిత్యం ఆయన విడుగులో ఆయన రక్తంలో కలుగబడుతూ పవిత్రత వైపు తాగాలి ఇది విశ్వాస జీవితంలో విశ్వాసులకు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం నా జీవితంలో అది ముఖ్యమైన విషయం మనందరి జీవితంలో కూడా అది ముఖ్యమైన విషయం ప్రభుత్వ హెచ్చరికలు మనకి ఈరోజు ఇచ్చినందుకు ప్రభువందన చెల్లిద్దాం ఆయన మార్గంలో నడవటానికి కరగబడిన పాత్రగా ఆయనకి ఆ ఉపయోగపడేటటువంటి సాధనంగా ప్రభు మనల్ని తీసుకున్న కొందనాలు మనం మిగిలిన వారు ప్రార్థన చేస్తాము నేను ప్రార్థన చేస్తాను తర్వాత మిగిలిన వారందరూ కూడా ప్రార్థన చేస్తాం నమ్మకం ఏంటంటే ప్రింగళకి రాజా నిపాదాల పొందనాలు చెల్లించుకుంటున్నాను ఇదే కాలంలో ప్రభు దినంలో నాకున్నటువంటి యొక్క పాలి పంపిణీకి మీకున్నాను ప్రేంగుల తండ్రి లోపంలో పడి నశించిన నన్ను నీతి శాపానికి అయ్యా నీతి నరకానికి యుగా యుగాలు ఆ నన్ను అర్హులైన నన్ను దేవ స్వతంత్రించుకున్న నన్ను నమ్మకం దేవా ప్రేంగుల తండ్రి గోరకూడ మార్కెట్ లో ఉంటే గోర పాపాల నుంచి తండ్రి దేవ సమస్త విధమైనటువంటి దోష పాపం ఉంటుంది అయ్యా మీరు నన్ను విడిపించున్నారు కుటుంబాలు పెంగళంత్రి మీ బిడ్డ కొత్త పొందనాలు నా జీవితంలో మీ యొక్క కార్యం జరుగుతుందండి పొందాలి చెల్లించుకుంటున్నాం అయ్యా నమ్మకమేంటీ నా మీరు చేసినటువంటి ఆ రకార్యానికి పొందనాలు చేంగళిందజ నుండి లేవన్న సేవ మీరు అనుగ్రహించినటువంటి లోక సంబంధం సేవ మీ బిడ్డలతో కలిగినటువంటి అయ్యా ఒక దినం మీద పాత్ర లోపంలో ఉంటానన్న నిరీక్షణ అయా అటు విషయాలపై మీ కొందరు ఆడుచుకుంటున్నాడు తండ్రి కేవలం వ్యక్తి ఆ పాత్రని లేవాళ్ళు తండ్రి కేవలం కృప కేవలం ఆశ్చర్యకరమైన ఆ కృప ద్వారా నన్ను విమోచించి అయా తొమ్మిది బలపరుస్తుంది తొమ్మిది నాయకు సమస్యలు నాయకు దాంట్లో మీరు అనుకరిస్తున్నటువంటి కృతజ్ఞు రెంగుల గిన్నరాజా ఎంత అయినా నమ్మకం దేవుడు ఇంకా అయినా ప్రియం కలిగిన దేవుడు కొందనాలు తండ్రి దేవ నడుపు అయ్యా నడిపించారు నమ్మకం దేవ ప్రియం తండ్రి ఇక అనుభవం లేనటువంటి అనేక దేవ అనే ప్రేవ స్థానిక ప్రతిబుడు పొందనాడు అయ్యా వారి జీవితాల్లో మీ కార్యానికి అయ్యా వారి జీవితాల్లో మీకు ఆ యొక్క సంకల్పం ఆ యొక్క ఉద్దేశానికే మీకు తండ్రి ఎటువంటి వాక్యానికి దేవ నా జీవితంలో ప్రదర్శన అనేక పర్యాయాలు నమ్మకం ఏంటంటే లెక్కలైన సార్లు పాత పురుషులను దర్శించినటువంటి విషయాలు దేవ పాత పురుషుడు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది అయ్యా కృష్ణను సహాయం చే నమ్మకం ఏం దేవ నూతన పురుషులను ధరించుకునే కృష్ణను అయ్యా నమ్మకం ఏంటంటే అయ్యా తెలుగు వేయబడేటటువంటి అనుభవం ద్వారా తండ్రి అయా ఆ కృపను అనుగ్రహించాలని పాదాలు నమ్మకేంటండి రెండు గుడికి సమయంలో తండ్రి అనేక సంఘాలు దేవాక్రైస్తలు నమ్మకం ఏంటంటే ప్రార్థన సమావేశాలు తండ్రి ఈ దినం ఉండగా అయ్యా మేము చూస్తున్నాం తండ్రి కృతను అనుగ్రహించండి అయ్యా మనకి గణపతి గనక రావాలంటే అయ్యా నమ్మకం ఏంటంటే క్రైస్తవులు తండ్రి చెట్టులకు గుంపులుగా వెళ్ళి అయ్యా ఇక్కడ వైరస్ కి కారభూతులు అయ్యా మాట రాకుండా అయ్యా అపవాది దేవా ఏ విషయాల్లో అయితే దేవ నమ్మకమైన తండ్రి తనల్చుకుని కూర్చొని ఉన్నాడు అయ్యా అటువంటి విషయాన్ని నిర్మూలన చేయాలని ప్రార్థిస్తున్నారు అపవాది ఇటు కనుక ఉన్నదాకా నమ్మకం తండ్రి అనేకలు వచ్చి తండ్రి ప్రార్థించేవారు సహాయం చేయండి రాజా నేను కలిగి తండ్రి ఎందుకంటే అయ్యా ప్రభుత్వం వ్యాధిని ప్రాశన్నా అయా మిత్రుత్వం అన్ని గొప్పతండ్రి అయ్యా అజ్ఞాపం చేసుకుంటీ కుడియడం కలిగినటువంటి ప్రదేశం ఉంటే వా దగ్గర కేసులు ఉధృతమైనటువంటి వ్యాధి అయ్యాన్ని వైపు చూస్తున్న అయా నశించుకునే వారంగా ఉన్న సాయండి అయ్యా దయచేయించింది అయ్యా కృపణి సాధిస్తున్నారు నా విగ్రహారాధన దేశమైనటువంటి భారతదేశాన్ని ప్రింగుల గిరిజా జాలి చేసుకోవాలండి కృపను అనుకరించింది తండ్రి అమ్మాయిలు దేవ నమ్మకం అయిన తండ్రి ప్రింగులగిరి రాజాయాండ తండ్రి వారికి జీవితాల్లో కృపను ప్రార్థిస్తున్న తండ్రి కోట విస్తారంగా ఉండి తండ్రి పని వారిని తప్పమని వాదాలు పట్టుకుంటున్నాను తండ్రి అయ్యా సాయం చేయండి మాలో దేవా నుండి దేవ నమ్మకం అయిన తండ్రి మా యావనస్తులో నుండి తండ్రి అనేకమైనటువంటి పరిచారకులను అనేకమైనటువంటి దేవా వార్తలను సేవకులను లేపనే బోధకులను లేపని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకం ఏంటే వాతని అయ్యా మీ స్వాధ్యాయత లేచి కొట్టుకుంటున్నాం నమ్మకం ఏంటంటే వెంకట గుండ్రరాజ వారి యొక్క సమయాన్ని వారి యొక్క జీవితాలను వారి యొక్క వారి ఎడల అయ్యా సూప్నం అనుసరించండి సహాయం చేయండి జ్ఞాపకం చేస్తుంది ఆత్మకార్యం జరుగులాగిన వారందరినీ స్వాసన అనుగ్రహించండి దైవం అనుభవించండి వెంగుల గుండ్రరాజానికి సమయంలో తండ్రి అయ్యా రైతులు నమ్మకం ఏంటండ్రి ఈ యొక్క దేవ ప్రేంగులు ఏంటండ్రి పంటకు సంబంధించినటువంటి పెట్టుబడులు లేక అయ్యా నమ్మకం ఏంటండ్రి బాధపడుతున్నారు తండ్రి మళ్లీ ఆత్మహత్యలు జరిగేటటువంటి పరంపరమలు కాకుండా సాయం చేయండి తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి ప్రేంగులకి రాజా అయ్యా కృపుణండి ఆ యొక్క మీ తల్లిదండ్రుల మీద పడుతుంది అయ్యా కృపణండి జాడి చేసుకోండి తండ్రి కృపణుకుని ప్రార్థిస్తున్నారు నమ్మకమైన దేవా ప్రేంగులు ఏంటండ్రి ఆహారం పండగ నమ్మకం ఉండేవా నశించుకోతారు సేవా అయ్యాదిరిక ఉంటాయి నమ్మకం ఉండేవాళ్ళ మీద అయ్యా రాజకీయం ఉండేవాళ్ళు నశనమైపోతేవా అయ్యా కృప్నండి జ్ఞాపకం చేసుకోవాలని సాధిస్తున్నాను తండ్రి నాయకులకి అధికారులకి జ్ఞానం సాధిస్తున్నాను తండ్రి ఈ యొక్క సమయంలో నీ వైపు చూస్తుంటే కృప్తున్నా చే నమ్మకం ఏంటేవా అని పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి ఆ యొక్క ఈమెయిల్ ద్వారా ఆ యొక్క ద్వారా మీ యొక్క వాక్యాన్ని అనేకులకు దేవ తెరవే వల్ల నువ్వు కల్పించుండగా తుపన పెంచండి దేవ అయా సాయం చేయకంటే మీరెంత ఈనా నమ్మకం ఏదేళ్ళు కంటే పెంగులు దిండా దేవా అయ్యా మాకు మా హృదయాలు నీరు దిందే కంటే అయా సాయం చేయండి అయ్యాన పెంచండి వారం చెరవండి చక్కని వారం అని ఒప్పుకుంటున్నాం సాధిస్తున్నాం నమ్మకం ఏంటంటే పెంగులు దింతా కండి అయ్యా పెంగులు ఏంటంటే మీ పాదాలు తండ్రి మా మధ్యలో ఉన్నటువంటి వారి జరుగుతున్న మీ తండ్రి పెద్దల దర్మాను జ్ఞాపకం చేసుకుంటున్నాను స్వప్న కలిగించండి దేవా అయ్యా నమ్మకమైన తల్లి జ్ఞాపకం చేసుకుంటున్నాను నమ్మకైంది పొందనాలు సాయం చేయండి అవి క్రమ పొందనాలు మేము సాయం చేయండి అవి రామకే మీ పొందాలుస్తున్నాం అయ్యా జీవితాల్లో మీరు ప్రారంభించినటువంటి ఆ యొక్క వస్తుతికే మీ పొందాలి మీరు మాత్రమే కార్యం చేసినటువంటి ఒక సాక్షులుగా వినలేవనేసి అనేకలు మీ వ్యక్తికి వారిగా సాయం చేయడం ప్రార్థిస్తున్నాం నమ్మకం ఏంటంటే హృదయాల్ని మా జీవితాలని అయ్యా నమ్మకం ఏంటంటే మీ పాత్ర నమ్మకం ఏంటే తగిన జీవితం చేపణలో తెలుస్తారని అయ్యా నమ్మకం ఏంటంటే మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని అయా మరి ఒక అవకాశం మరి ఒక మా జీవితాల్లో తెలుస్తారని నేవైపు చూస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆరాధన ఏసుక్రీస్తు పరిశుద్ధము బ్రతమాలి అతిగా నేత వేరుకుంటున్నాను తండ్రి ఆమె పరిశుద్ధి పరిశుద్ధరా పరిశుద్ర పరిశుద్ర పరిస్థితుల మాపర్లోకి ప్రభా నేను ప్రభా దేనికి పనికిరాని వాడిని ప్రభా అత్యి ప్రేమించి ప్రభావ అనే ప్రభా ప్రభా మరణాలు తండ్రి కొందనాలు అయ్యా అయా నా పాప జీవితం నుంచి అయ్యా నా చేప జీవితం నుంచి అయ్యా ప్రభా ప్రతి పాప బంధకాల నుంచి ప్రభావ నన్ను వినిపించినందుకు కొందరు స్థూత్రాలు అయ్యా మతపరమైన క్రైస్తవ జీవితం నుంచి బయటపడేసినందుకు నీకు కొందరు స్తోత్రాలు బాబా అయ్యా మరి ఇంత ముందు బాబా ముఖబడి క్రైస్తువుడుగా ఉండేవాడిని తండ్రి ఇప్పుడు ఏంటి సత్యం ఏంటో తెలుసుకోవడానికి నీకు అనుగ్రహించావు మంచి సహవాసాన్ని ఇచ్చావు తండ్రి నీ కొందరు సూత్రాలు సత్యాన్ని తెలుసుకోవడానికి సత్య వేడికి ప్రభా ప్రభా నిజాన్ని వెంబడించడానికి ప్రభావి కృపుణాయ్యా నీ కొందనాలు ప్రభా ఇంతమంది స్థితి కన్నా ఇప్పుడు స్థితి ప్రభా నీ జీవిత ప్రభా ఈ జీవితంలో ప్రభా మెరుగుగాను ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతంగానే ఉంటుందని ప్రభా అనుకుంటున్నాను తండ్రి అయ్యా అందుని బట్టి కొందనాలు సుదృఢ సూత్రాలు తండ్రి నీ కొందనాలు అయ్యా ఇంకా నూనె ప్రాభాత్ముడిగా ఉండగానే ప్రభ నా కొను మరణించాడు తండ్రి నీకు అయ్యా ప్రభా మేమి రుణం తీసుకోగలుగుతా ఉన్నాయన అయ్యా మేము ప్రార్థించిన ప్రతి ఒక్క నీ జవాబాన్ని గ్రహించే తండ్రి నీ కొంద గురించి ప్రార్థన చేయగా ప్రభా ప్రభావిత అభిరామ్ గారి గురించి ప్రార్థన చేయగా ప్రభావిన ఇద్దరు జాశ్వ గురించి ప్రార్థన చేయగా అయ్యా కోప చూపించేవాడు తండ్రి నీ కొందరు సూత్ర స్థూత్రాలు వాళ్ళని లేవ నిన్నీ కొందనాలు అయా అని కొందన సూత్ర సూత్రాలు ప్రభా అయ్యా ఇంకా నువ్వు బలం పడుతుగా మాల విశ్వాసాన్ని పెంచుతున్నది కొందరు అయా ఈ మిడతల తండ్రిని ఈ కరోనా వ్యాధిని కూడా నీ చిత్తం అయితే ప్రభావిటిని కూడా అలాగే దూరపరచండి అయినా అయ్యా అది చిత్తమే కాకపోతే నాయన నీ చిత్తం ఏంటో ఇరిగి దాన్ని ప్రభావ మేము ప్రభావం పాదాలు పట్టుకుని గోజాడేవారిలాగా మమ్మల్ని ఉంచండి తండ్రిని కొందరు అయ్యా ఒకవేళ ఇవన్నీ జరగవలసి ఉంటే తండ్రి అయా నీ బిడ్డలైన వారిని మీరు కాపాడండి అయ్యా నీ బిడ్డలైన వారిని ప్రభావ అయా భద్రపరచుండ ముద్ర ఏంటి తండ్రిని కొందరు సూత్రులు చూసిన చిట్ట చివరి రోజుల్లో తండ్రి ఏ సమయం ఇప్పుడు ఎలా ముంచుకొస్తుంది ప్రభాని లేఖనాలు అన్ని ప్రభా అన్ని తూచా తప్పకుండా ప్రభావి ప్రతి ఒక్కటి నెరవేర్చబడి ఇంకా మిగిలిన ఒకటి కూడా కనపడట్లేదు తండ్రి అయ్యా అని కొత్తతో అప్పని చూసుకోనండి అయ్యా ప్రభా ఇదిగోనైనా ప్రభా ఇక నుంచైనా సరే ప్రభావినైనా లేఖనసారంగా ప్రభావనుసారంగా ప్రభావ జీవించి ధన్యతను బాధ్యతను నాకు అనుగ్రహించండి తండ్రిని కొందరు సూత్రాలు ప్రభా అయ్యా ప్రభా ఇదిగోనైనా రైతుల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా వారిని కూడా ప్రభా ఈ పాదాలు కప్పు చెప్తున్నాడు తండ్రి కుటుంబ జ్ఞాపకం చేసుకోండి ఇళ్లలో రైతుల్లో నీ బిడ్డలేని వారు ఉన్నారు అయ్యా నీ జరిగిన వారు ఉన్నారు ప్రభావి వాక్యానికి లోబడిన వారు ఉన్నారు తండ్రి అయ్యా వారి వారు ఏ పంట ప్రభు వాటి జ్ఞానాన్ని వాళ్ళకి అనుగ్రహించండి వేసిన పంటకు ప్రభు అయ మంచి ధర ప్రభు వారికి ఉన్న ప్రభు అన్ని తీరిపోనట్టుగా ప్రభావి వారికి ఉన్న ఇరుకులు వేదనలు శోధనలు తొలగిపోనట్టుగా నీ కుర్తు అనుగ్రహించండి అయ్యా వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రభు ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు అయ్యా నీ మార్గాన్ని చూపించండి తండ్రి నీ కొందనాలు యినా ముఖ్యంగా ప్రభా ఐదుగోనైనా ప్రభా మరి ఆ వలస కార్మికుల ప్రభా ఐదుగోనైనా వీళ్ళు తర్వాత మరి మీ వెళ్ళాలని వారు పరిచయ ఫలించిందని నమ్ముతున్నాను చనిపోతుంది ప్రభా దాన్ని బట్టి ప్రభావ మొన్న ప్రార్థన రిక్వెస్ట్ లో కూడా ప్రభాయో ప్రాంతాల నుంచి ప్రభావిన వాళ్ళు పలానా చోట పాస్ట్రులు మాకు ఇచ్చారు ప్రార్థన చేశారని చెప్పిన గొప్ప సాక్ష్యాన్ని బట్టిన తండ్రి బట్టి కొంద ప్రభాని కొందనాలయ్యా అతడి గొప్ప కళ్ళ ముందు ప్రభా అయ్యా మంచి ప్రభా కార్యాలు చేసినందుకు సూత్రాలు ప్రభావి మరవలసిన వారు చాలా మంది ఉన్నారు అయ్యా అయా చిత్రం ఇచ్చే లేపండి ప్రభా సంఘాలను లేపండి సంఘస్థులను లేపండి అయ్యా కాపురం లేపండి మంచి బోధన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి అయా కడవరి కాలంలో ఉన్నావు స్వార్థం వయబే కాలంలో ఉన్నావు తండ్రి ఆ కాలం కూడా దగ్గరకు వచ్చింది ప్రభా అయాశ్చితమైతే ప్రభా మరింతగానో ప్రభా మేము విశ్వాసంలోను అయా నీ ఆగ్ఞుల కట్టడిలోను బైబుల్ అంతటిలోనూ ప్రభా ను చెప్పిన మాటలు అన్నిటినీ మా జీవితాలను నెరవేర్చుకుని ప్రభా అని దొరక ప్రభా ఇటువంటి టెంప్టేషన్స్ కి మేము ప్రభావి ప్రభా లో నవ్వుకోకుండా ప్రభా వాటి వైపు ప్రభా ఆకర్షించబడినట్టుగా ప్రభా అని గుర్తులను అనుగ్రహించండి మీరు సహాయం లా ఇచ్చేయండి అయ్యా ప్రభా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రభా ఏ ప్రభావి ప్రతి ఒక్కరిని ప్రభా ఆపరచేవా ప్రభాగైనా మరి స్వార్థ ప్రభా అందరి ప్రాంతాల స్వార్థం ప్రకటించాలని ఆశపడుతుండగా ప్రభా అని రూపొనించండి దేవా ప్రభా అయ్యా ఆ ప్రాంతానికి అయ్యా ఆ ప్రాంతాన్ని ప్రభాస్ చూపించండి ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రభావ ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా మంచి వాహనాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి అయా ప్రభావి పొందనారు ప్రభా మరి ఆ ఎవరైతే వెళుతున్నావు ఎంతమంది మైతే వెళుతున్నావు ప్రభా అయా ఇంకొక నలుగురిని తీసుకుని వెళ్లి ప్రభా ఇంకా మాదిరిక రంగంలో ఉన్నట్టు అయ్యా ఆ విధంగా ప్రభావిగా డివైడ్ అయిపోయి ప్రభావి స్వార్థం ప్రకటించినట్టు ఇంకా స్వార్థ ఆలోచన లేకుండా ప్రభా అయా మీకు కేవలం ఈ చిత్తాన్ని సాగించే వారి లాగా నెరవేర్చేలాగా ప్రభా ఈ పరిచయం జీవించమని సహాయకులు ప్రార్థించమని అయ్యా ఇచ్చిన ఆరాధనస్తున్నాం పరిస్థితులు మహోన్నతూర్వకాలపు నుంచి ఆయన కేవలం తండ్రి నరకానికి వెళ్ళవలసిన దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే మనుషులు ఎవరో నాకు ఒక చరింత ఉన్నప్పుడు తండ్రి ప్రభావ ఒంటరిగా ఉన్న స్థితిలో తండ్రి ప్రభా నన్ను దర్శించి ప్రేమించి కృపణ నా మీద దర్శన భాగ్యం నాకు కల్పించినారు ప్రభా నాయన ఇప్పుడు తండ్రి ప్రభా అరాక నేను నా జీవితంలో తండ్రి ప్రభా ఆయన ఏసురగా ఆయన ఒక సభ్యునిగా కూడా పెట్టినారు ప్రభాయన నేను ఎన్న తగిన వాడిని తాండేకాడు ప్రభా నాయన ఏసురగా ఆయన మీ రుణం మాత్రం నేను తీర్చుకోలేకపోతున్నాను ప్రభా దయచేసి నన్ను క్షమించమని వేడుకనుకుంటున్నాను ప్రభు ఒక్క చూపిస్తున్నాడు బయట ప్రభా సహాయం చేసి తండ్రి అనేక మార్పులు ఆత్మవిషయము లేకపోతే ప్రభు పలు మార్లు పడిపోతే జారిపోతే తండ్రి ప్రభాయన అయిపోయి మిమ్మల్ని బాహతంగా తెలియజేసిన స్కూటిలో ఉంది ఉన్నాను తండ్రి తెలిసి చేసినవి అనేక మందులు అయితే తెలియక చేసినవి కొన్ని ప్రభు దయచేసి క్షమించమని వేడుకలుసుకుంటున్నాను తండ్రి ప్రభా నాయన మీకు సాక్షిగాను మీకు ఇష్టం గానీ ప్రేమైన బిడ్డ గానీ మిమ్మల్ని సంతోషపడత వారంగా ఉండటకుండా ఆయన ఆశపడుతూ ఆయన ముందుకు ప్రయాణాన్ని కొనసాగించాలని ఇష్టపడుతున్నాను ప్రభాయన గ్రహించే మనసులను దయచేయండి ప్రభావ మీ చిత్తమును మాత్రమే జరిగించే బిడ్డగా ఉండటం థ్యాంక్స్ చేయండి మీ నేను పడిపోకుండా తండ్రి ప్రభావ నేను నేను ఎవరు తండ్రి ప్రభావ జారిపోకుండా తండ్రి ప్రభావ ఒక నిశ్చయత కలిగి పాపక్షమాపణ పొందుతున్నాను దృఢమైన నిశ్చయతతో ముందుకు వెళ్లే వారంగా ఉండటం థ్యాంక్స్ అంటే ఆయన ఈ లోకంలో ఉన్నదంతా పాడైనవి ప్రభా ఆయన లోక జ్ఞానం ఒకరోజు నిలిచిపోతుంది అని తెలివిస్తున్నారు అదే విధంగా ఇప్పుడు జరిగింది ప్రభావ ఈ లోకలు సైంటిస్టులు డాక్టర్లు చేయలేని విధంగా ప్రభా ప్రపంచం అంతా ఉంది ఆయన ఒకప్పుడు ఆయన ఎవరు ఆయన ఏ మర్డర్ యాక్సిడెంట్ అయితే చనిపోతారు కానీ ఇప్పుడు తలుపు తెరిస్తే మరణ దూత బయట ఉంది ప్రభావ చేతులు ఈ గ్లౌజ్లు మాస్క్ వేసుకోకపోయినా మరణ దూత వెంటాడుతుంది ప్రభు ఇటు స్థితిలో ప్రపంచాన్ని నిలవబెట్టినారు ప్రభు నాయన ఇచ్చినైనాను మేము తెలుసుకొని తండ్రి ఈ రాకడానికి మేము ఏ విధంగా ప్రయాస పడాలా పాటు పడాలా ఈ నా చిత్తము ఎవరైతే జరిగిస్తారో వాడు మాత్రమే పరలోకం ప్రభు నీటి భక్తి కన్నా మీ చిత్తము చేసే వారముగా మేము ఉండటం చేయండి ప్రభు నాయన ఇతర ఈ లోకంలో ఉన్న ఆశల్ని వదులుకొని మమ్మల్ని మేము పెంటగా ఎంచుకొని తండ్రి మమ్మల్ని మేము ఉపయోగించుకుని వారముగా ఉండటం సాయం చేయండి నాయన రెండు ఎవరో రెండు కథలు తండ్రి ప్రభా ఉండదు కాబట్టి తండ్రి ప్రభానైనా రెండు పడవలు మీద కాలు వేసే వారంలో మేము ఉండటం తండ్రి ప్రభానైనా వేసే కేవలం తండ్రి ఈ యొక్క ఉన్న పడవల్లో మాత్రమే మేము నిలుసుకుని వెళ్ళే వారంగా ఉండటం సాధించాము అక్కడ మాకు ఎన్నో నాయన సహాయం అనేది దొరుకుతుంది తండ్రి ప్రభావనైనా పాపము లేకుండా జీవించగలుగుతాం బట్టిగా ఉండగలుగుతాం నాయన ఇటు జీవితం అది ఎన్ని రూపంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రతి దిన తండ్రి మమ్మల్ని కాపాడుతూ ఆరోగ్యం ఇస్తే అక్కడ ఏమిస్తుంది తండ్రి ఏ అలజడి లేకుండా ఏ కలవరం లేకుండా మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు వందన్నారు ఆయన ఇతనైనా మేము తెలుసుకుంటే ఆయన అనేక ప్రయత్నములు చేసి తండ్రి ఈ సువార్తను బిరజల్లే వారంలో ఉండేటట్టు సహాయం చేయండి తండ్రి ప్రభావిని రాక సమీపించదని తీసుకున్నది చెప్పమన్నారు ప్రభా లోకానికి సువార్తను ప్రకటించండి పరలోకం సమీపించింది కదా తండ్రి ఈ నాయన అప్పుడే చెప్పి ఉన్నారు తండ్రి ఇది క్లైమాక్స్ లో క్లైమాక్స్ అని మేము గ్రహించి ఇంకోటి అంటే ఇది ఖచ్చితంగా వస్తుంది అనేకలు అనుకుంటున్నారు అప్పుడు తిప్పబడింది ఇంక ఇప్పుడు ఇది కూడా అదే కదా చెప్తా అన్నాడు కానీ రాడనుకుంటున్నారు ప్రభా కానీ నాయన ఇది అంతము తండ్రి ఈ క్లైమాట్స్ మేము గ్రహించుకుంటున్నాం తండ్రి ఆయన వస్తున్న ఈ కరోనా వైరస్ పెగుళ్ళు వీటన్నిటికి సుఖంగా భావిస్తుంటున్నాం వీటన్నిటిని మరి వందనాలు తల్లి ప్రభావం ఈ శ్రద్ధ అనేక బుద్ధి జ్ఞానము తండ్రి ధైర్యము తల్లి మీ మీ యొక్క రక్షణను గ్రహించే మనసును వారికి దైత్యమని వేడుకొని చూస్తున్నాం తండ్రి అదేవిధంగా రైతులను నాశకం చేస్తుంది ప్రభావం ఆయన వారు పడుతున్న పాత్ర నష్టం చేసుకోండి వారి అవసరత్తులను తీసుకోండి వారి ఇబ్బందుల్లో మీరు ఉండేది ఎవరిని సూసైడ్ చేసుకుంటుండో కాపాడవలసిందిగా తండ్రి ఏ దళిణులు కానీ ప్రభుత్వాలు కానీ వారిని మోసం చేయకుండా వారికి సహాయం చేసే చేతులుగా మార్చేసి సాయం చేయండి తండ్రి ప్రభుత్వ అదే విధంగా నాయన సేవకులను నాటం చేసుకుంది ప్రభు అనాదులుగా ఉన్న సేవకులు అనేకలు ఉన్నాయా నాయన పచ్చడుక అన్నం ఇటుకులు తింటున్న వాళ్ళు బండి అన్నం తింటున్న వాళ్ళు ఉన్నారు ప్రభు ఆయన వారి పట్ల ముందున్న ప్రేమ అద్భుతమైన కృప దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మేము కూడా వారిని పరలోకంలో కలిసిన విధంగా మేము కూడా ప్రయాస పండుతాయి సాయంతిస్తే తండ్రి ఆయన వేసాయా తండ్రి అతి సేవకులని పోషిస్తున్నందుకు మీకు వందన ఇంకా వారికి సాయం చేయలసింది అడుగుతుంది ఎవరైతే తండ్రి ప్రభుత్వ అయ్యా దోచుకునే సేవకులు ఉన్నారో వారి ఆ గొర్రెలు ఆ మందని విడిపించమని తండ్రి ఆయన నమ్మి నమ్మి కట్టాయి వారిని గొర్రెలు నమ్ముతాయి కాబట్టి తండ్రి వారి ఎద్ద విడిపించే భౌదక్కులను లేవనిస్తామని వేడుకొని చెట్టు సువార్థికులను లేవనిస్తామని వేడుకొని చెట్టు అదేవిధంగా గ్రామాలలో మారుమూల మారుమూల ప్రాంతాలలో సువార్త పటించబడట్లేదు ఆయన అక్కడ మిషనరీలను లేవనెట్టండి ప్రభు ఆయనతో ఆయన అనేకులు ఆశ కలిగి ఉన్నారు ప్రభు వారిని పంపించమని వేడుకలుసుకుంటున్నాం తండ్రి అదే విధంగా తండ్రి చర్చకు రీ ఓపెన్ అయ్యి ఉండదు తండ్రి ప్రభు తొందరైనా ఆశతో ఓపెన్ లేకపోతే క్రీస్తును కోలిపోయామని చర్చకు వెళ్ళకపోతా ఉద్దేశంతో ఓపెన్ చేసి వెళ్తున్నారు లేకపోతే తండ్రి ఇంకా ఏ స్థితిలో లేదా భక్తి జీవితం కై వెళ్తున్నారో వాక్యాన్ని వినడానికి వెళ్తున్నారో తెలియదు కానీ వారికి ఒక అవేర్నెస్ వారికి జ్ఞానము దయచేయండి శానిటైజ్ సోషల్ డిస్టెన్స్ ఆయన వారికి తెలియజేయండి నాయన ఆ మట్ట వేస్తారు ప్రభా ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యక్తి ఈ క్రిస్టియన్స్ ఉంటానో చేశారు ముస్లింస్ ఇంకా చేసి ఇంకా డబల్ చేశారని చెప్తారు కాబట్టి తల్లి అందరు జ్ఞానం కళ్ళు నడుచుకునే జ్ఞానము మాకు దయచేయమని వేడుకుంటున్నాను అదే విధంగా తల్లి అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం వారి మీద కృపణ ఉంచి వారిని ప్రేమించి కనీకరించి వారి బాధలలో వారి అనారోగ్య పరిస్థితులను బాధ చేసి మీకు వంద నిజంగా మాది మా యొక్క ప్రార్థనలకు జవాబిచ్చారని మీకుంటున్నాం తండ్రి ఆయన డాక్టర్ గొప్ప కార్యాలు తీసుకున్నారు ప్రభావార్జ్ వచ్చే ప్రభావ కార్యాలయం చేసినందుకు వంద నెల ప్రభావం ఇంకా నువ్వు చూపు నాయన సంపూర్తిగా రాలేదు ప్రభావ సహాయం చేయండి ఆయన తమ తల్లిదండ్రులు ఇద్దరికి నా ధైర్యము దయచేయండి నా ఆర్థిక సహాయము కూడా దయచేయండి అదేవిధంగా చేస్తున్నందుకు వందనాలు ప్రభు అర్థ పట్ల కూడా మీరు కుటుంబ చూపించి ఆయన ఆ విడుదల శ్లోసపరచవలసిందిగా అడుగుతుంటున్నాను తండ్రి ఆయన అదే విధంగా పెళ్లి ప్రస్తుతానికి శ్రహపరచడానికి వందన్నాను నైన్టీ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చినానికి ఆ టెన్ పర్సెంట్ కూడా రిజల్ట్ ఇచ్చి మీరు మహిమ పొందుకోమని సాక్ష్యం వారు పలుపుటకు మధ్య చెప్పటకు నేను వారికి ధైర్యము దయచేయమని వేడుకుంటున్నాను అదే విధంగా రవి దోదర్ నేను ఐసీఈలో ఉన్నా లేదంటే ఏసీలో తెలియదు అదే ప్రభు ఆయన కూడా జ్ఞాకం తీసుకున్న ప్రభు నాయన విడుదల దయచేయండి సంపూర్ణ స్వశ్రత దాచేయండి అదే విధంగా ప్రభు వాళ్ళని రానుంచి బయటపొద ఆయనకి కూడా సహాయం చేయండి ప్రభు ఆయన స్థోమతలు ప్రభు అది సహాయం చేయండి ప్రభు మీకు వందనాలు ఇచ్చి అదేవిధంగా టీమ్లో ఈరోజు ఎవరైతే రాలేకపోయినారో ఆయన వారి కురఫలంలో నుండి ఇచ్చేయండి ప్రభు ఆయన సహాయం చేయండి ఎవరైతే ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారిని దర్శించుకు అడుగుతుంటున్నాను అంటే ఆయన టీమ్ లో ఉన్న ప్రతి సభ్యుని జ్ఞాపకం చేసుకుని ఇంకా ప్రసభా భారం కలిగి ఇంకా అనేక కార్యాలు చేసి అనేక మందిని శిష్యులుగా తయారు చేసే వారిగా తగ్గించుకుంటూ లెక్జీ మన ప్రవే యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపిట సదాకాలంతో రైతులు అండి అందరికి సార్ రైతులు సార్ అందరికి